بسم الله الحمد لله رب والسلام على سيد نبينا محمد وعلى آله وصحبه أما بعد వాణి సంద यहरा द्वारा अल्लाण वर्व मावा मनगड़ वीवचे विधान वो तम इहलोक जीव तो तरलोक जीवित साफल्य पापक చిన్న గ్రంథం అందుగురించే స్వయంగా మీరు కురాన్ గ్రంథాన్ని చదవండి ఎన్నో సందర్భాల్లో అల్లాహు సహాలా ఎన్నో సూరాలలో ఎన్నో ఆయతులలో ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పాడు ఉదాహరణకు కురాన్ ఆరంభంలోనే సూర్య ఫాదేహ తర్వాత రెండవ సూర సూర్య తుల్ బకారాహి రహ్నా ఈ గ్రంథము లారై బందేహం లేదు మార్గం చూపునది ఇదే సూరాలో ఇంకా కొన్ని ఆయకల తర్వాత అని అల్లాహత చెప్పాడు ఇంకా మీరు సూరే ఇబ్రాహీం యొక్క చెప్పాడు ఏంటి భావం ఈ గ్రంథం మేము నీ వైపునకు అవతరింపజేసాము ఎందుకు మిన ఉల నూరు చీకట్లలో నుండి తీసి కాంతి వైపునకు నీవు ప్రజల్ని తీసుకురావడానికి ఈ కురాన్ గ్రంథం ద్వారా మనం చీకట్లో ఉన్న మన జీవితాలను ఆ చీకట్లో నుండి తీసి వెలుపురిలోకి తీసుకుని రాగలుగుతాము మరి ఎవరి దగ్గర అయితే ఈ కురాన్ జ్ఞానం ఉండదు ఎవరికైతే ఈ కురాన్ బోధన ఉండదో ఎవరు దూరం ఉంటారో అలాంటి వాడే వాస్తవానికి చీకట్లలో ఉన్నవారు అల్లా ఎవరికైతే కాంతిని ప్రసాదించడో ప్రకాశం వెలుతురు ఇవ్వడో అతనికి ఇంకా ఎవడు కూడా కాంతి ప్రసాదించేవాడు లేడు కానీ ఈ రోజుల్లో వాస్తవానికి మనతో జరుగుతున్న అశ్రద్ధతనం అల్లాహతాల ఆ అశ్రద్ధతనాన్ని దూరం చేయుగాక మనల్ని అల్లాహుతాల సన్మార్గం వైపులకు తీసుకురాగాక కురాన్ పట్ల ప్రేమని మన హృదయాల్లో వింపుగాక అది సోదరులారా ఈ రోజుల్లో మనం మన జీవితంలో ఎన్నో పనులకు ఇస్తున్నాము కాని అశ్రద్ధ అంటే కురాన్ విద్య నుండి అశ్రద్ధ వహిస్తున్నాము ఎందుకు కురాణ్ ఎలాంటి గొప్ప ఘనత ఘనత గల గ్రంథమో కురాణి ఎంతటి విలువ గల గ్రంథమో దాని యొక్క ఉన్నత స్థానం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము ఒకవేళ మీరు కురాన్ గ్రంథాన్ని చదివి ఉంటే అల్లాహు తహాలా ఈ కురాన్ కుయుద్ది గొప్ప విరుదు ప్రసాదించారు తెలుసుకోవాలనుకుంటే అల్లా యొక్క ప్రేమ అల్లా యొక్క విలువ అల్లా యొక్క గౌరవ మర్యాద అల్లా యొక్క స్థానం మన హృదయాల్లో ఎంతగా ఉందో దాన్ని బట్టి మనం పురాణి గ్రంథాన్ని అర్థం చేసుకోగలుగుతాను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీరు గమనించండి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి మీకు ఒక బంద్ లిఫాఫాలో కవర్లో ఒక కవర్ ఇచ్చాడు మీకు ఇందులో ఒక లెటర్ ఉంది అనుకుంటూ మీకు కవర్ ఇచ్చాడు ఇచ్చిన వ్యక్తి ఉదాహరణకు ఒక సామాన్యుడు లేదా మీకు తెలియని వ్యక్తి ఎట్లా తీసుకుంటారు మీరు ఏదో వచ్చి అని పక్కన పెట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో మీ మేనేజర్ మీకు ఈ లెటర్ ఇచ్చాడు సో మా నుండి వచ్చిందా ఏంటి విషయం ఎవరి నుండి వచ్చింది అనేది చెప్పకుండా ఇది మీకు వచ్చిన లెటర్ మీకు వచ్చిన ఈ పత్రం అని ఇస్తున్నప్పుడు తీసుకునే మన పద్ధతి ఎలా ఉంటుంది అదే మీ యొక్క మేనేజర్ ఇచ్చాడు అని లేదా మీరు గ్రామంలో ఉంటున్నారు మీ డిస్టిక్ గాని స్టేట్ గాని ఆ డిస్టిక్ కు పెద్ద ఎంపీ లేదా స్టేట్ కు ఉన్నటువంటి గవర్నర్ అతని వైపు నుండి డైరెక్ట్ మీ పేరున్న వచ్చింది లెటర్ అన్నట్టుగా ఏదైనా మనకు తెలుస్తూ ఉంటే దాన్ని తీసుకునేది పద్ధతి ఎలా ఉంటుంది సరే వచ్చింది నేను లేదు मेनेजर आ गवर्नर लेक आम वार पदवी वारोदा अंत मनोक उ दाने बटी आ गौरविस्ता अवना लेदा मरी खुरा ग्रंथा रोजू चूस्टा मैं लेकिन विरा कुरा నాకు చదువు రాదు ఖురాన్ దాని యొక్క జ్ఞానం నాకు లేదు నేను తప్పకుండా నేర్చుకోవాలి అన్నటువంటి కాంక్ష దాని యొక్క ప్రేమ ఎందుకు మనలో కలుగుతలేదు అంటే అల్లాహ్ యొక్క ప్రేమ మనలో తగ్గిపోయింది అల్లాహ్ యొక్క ప్రేమ మనలో తగ్గిపోయింది ఇవాళ రేపు సామాన్యంగా ఎందరో యువకులు ఎందరో మన సోదరులు ఫేస్బుక్ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు అవునా లేదా వాస్తవా ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి దీంట్లో మీకు ప్రాక్టికల్గా చూపించే అవసరం లేదు చెప్తే అర్థమవుతుంది కదా ఏం చేస్తాం మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం చేసిన వెంటనే కంటిన్యూగా ఎన్ని మెసేజ్లు వచ్చిన్నాయో పది మంది నుండి మెసేజ్లు వచ్చిన్నాయనుకోండి కంటిన్యూగా మీది నుండి చదువుకుంటూ ఒక్కొక్క డ్రామ్ మనం ఏం చేస్తాం ముందు చూసుకుంటాము ఎవరెవరి నుండి వచ్చింది అనేది మెసేజ్ అవునా అందులో మనకు అత్యంత గౌరవం అత్యంత ప్రేమ అత్యంత ప్రాముఖ్యత గల వ్యక్తి ఎవరో వారి మెసేజ్ ముందు మనం చూసుకుంటాము కరెక్టేనా ఈ విధంగా మన జీవితాల్లో ఎన్నో సమస్యలు మనకున్నాయి ఎన్నో పనులు మనకున్నాయి ఎందరో వ్యక్తులు మనకున్నారు సృష్టికర్త అతని యొక్క విలువ అతని యొక్క గౌరవ స్థానం అతని యొక్క ప్రేమ మన మనసుల్లో ఉండాలా అది ఎంతగా ఉంటుందో అంతగానే మనం కురాన్ కు విలువ ఇవ్వగలుగుతాం ఇక మనం మనకు అంచనం రోజు ఒక కనీసం రెండు లైన్లు మూడు లైన్లు కురాన్ తీసి చదవడానికి మనకు భాగ్యం కలగతలేదు అంటే దానికి బదులుగా ప్రతిరోజు వాట్సాప్ చెక్ చేస్తున్నాము ఫేస్బుక్ చెక్ చేస్తున్నాము ఎవరేమైనా మిస్ కాల్ వచ్చాయో చెక్ చేసుకుంటున్నాము ఎవరేమైనా ఏ మెసేజ్ వచ్చాయో చెక్ చేసుకున్నాము కానీ ఇరవై నాలుగు గంటల నుండి కనీసం ఒక ఐదు నిమిషాలు కనీసం ఒక పది నిమిషాలు కురాన్ తెరిచి చూడడానికి మన దగ్గర సమయం లేదు అంటే మన సంబంధం మన అసలైన సృష్టికర్త అల్లాహతో ఎంత గట్టిగా ఉందో దాన్ని మనమే అంచనా వేసుకోవాలి సోదరుల మహాశివులారా కున్ గ్రంథం ఎంత ఘనత గలదో వాస్తవానికి ప్రయత్నం చేయాలి ఎందుకు ఇతరుల దారా ఇంత చెప్పినా గానీ ఇతరులు ఒకరి గురించి చెప్పే విషయం కన్నా స్వయంగా అల్లాహ్ తన గురించి తన ఈ గ్రంథం గురించి చెప్పే విషయం ఎక్కువ నిజమైనది అల్లా కంటే ఎక్కువ సత్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా లేరు అందు గురించి తెలుసుకోవడానికి ఈ కురాన్ గ్రంథం ద్వారా అల్లాహుతాల ఎన్నో జాతుల్ని ఎన్నో ప్రజల్ని ఉన్నత స్థానానికి లేపుతాడు మరికొందరు ఇంకొందరిని అల్లాహుతాల అధోగతికి పాలు చేస్తాడు చాలా కింది స్థానంలో పొడవేస్తాడు ఈ ఉన్నత స్థానం పొందే వారెవరు కురాన్ చదివేవారు అవలంబించేవారు మరి ఎవరైతే పాలవుతారు ఇక్కడ అధోగతి పాలవడం అంటే నాకు మంచి ఉద్యోగం ఉంది కదా నేను మంచిగానే సంపాదిస్తున్నా కదా నా బాడీ చాలా హెల్తీగానే ఉంది కదా నాకు భార్య పిల్లలు మంచిగానే ఉన్నారు కదా ప్రపంచ రీత్యా ఈ విషయాల్లో చూసుకోవద్దు జంతువులు కూడా తింటున్నాయా లేదా వారు కూడా తమ కామ కోరికలని తీర్చుకుంటున్నాయా లేదా వాటిని కాదు మనం చూసేది ఇవి మంచి చెడులో వ్యత్యాసం చేసే చిహ్నాలు గుర్తులు కాదు అందు గురించి సోదరలారా హీసులు దాని అసలు మూలంగా గ్రహించే ప్రయత్నం మనం చేయాలి ఇంకా ఒక చిన్న మీకు ఉదాహరణ ఇస్తాను దానిపై మీరు గ్రహించండి కురాన్ వల్ల ఈ కురాన్ వల్ల అల్లాహు తహాలా ఎవరికి ఎలాంటి గొప్ప స్థానం ప్రసాదిస్తాడో మీరు గమనించండి కొంచెం ఈరోజు నేను ఇంచుమించు అరగంట లేక నలభై నిమిషాలు ఇచ్చే ఉపన్యాసంలో ఏ ఆయతు ఏ హదీసు ఏ భావం ఏ విషయం మీకు గుర్తు లేకపోయినా కనీసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాన్ని గుర్తుంచుకున్నా గాని కురాన్ పట్ల ప్రేమ ఇంచాల మీకు కలుగుతుంది కురాన్ ద్వారా మీరు కూడా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు కురాన్తో ఎవరికి సంబంధం ఉన్నా అల్లాహుతాలా అతన్ని అధోగతికి పాలు చేయడు అతని స్థానాన్ని ఏం చేస్తాడు పెంచుతాడు ఉదాహరణకు చూడండి మన అల్లా వైపు నుండి తీసుకువచ్చిన దైవదూత ఎవరు ఎవరు జిబ్రి జరు కదా ఇంతకు ముందు జిబ్రిలు ఎవరు తెలుసా మరి సర్వదైవ దూతల్లో జిబ్రి నాయకులు సర్వదైవదూతలకు నాయకుడు గొప్పవారు ఖురాన్ తీసుకువచ్చిన ఈ దూత ఆయనకు ఎంతటి ఘనత లభించిందో చూడండి ఈ విషయం నేను కాయ చెప్పేది అల్లాహుతాల తెలిపాడు తీయండి కురా ముప్పై పార మొదలవుతుంది ముప్పై ఖాండం నభా తర్వాత ఆదస తర్వాత తక్వీర్ నాలుగో సూరాలో ఆయత నంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఈ మూడు ఆయతులలో అల్లాహుతాలా త్యేకతలు మన జిగ్ని లలిస్లాం గారి గురించి తెలిపారు ఏంటి అవి ఇందహు లకౌలు రసూలి ఈ దూత గౌరవీయులు కరీం రెండవ గుణం వివడు చాలా శక్తిశాలి ఎంతటి శక్తిశాలి తెలుసా ఆరు వందల ఆయనకున్నాయి ఎన్ని ఆరు వందలు రెక్కలు ఒక్కసారి ప్రవక్త సల్లూ అలీ వసల్లం ఆయనను చూశారు తమ నిజమైన అసల్ సృష్టిలో ఆయన కుడివైపున ఉన్న రెక్కలు ఎడమవైపున ఉన్న రెక్కలన్నీ కూడా ఈ ఆకాశాన్ని నింపేశాయి ఏమీ గడబలకుండా అంత పెద్దటి లూత్ ఇస్లాం జాతి అల్లా శిక్షించదలిచినప్పుడు జిబిల్లీ ఇస్లాం టోటల్ ఆ భూమితో సహా ప్రజలు ఇల్లు అన్నిటినీ కూడా భూమి నుండి ఎత్తి ఆకాశం దగ్గర వరకు తీసుకెళ్లారు అంతటి శక్తి గల ఈ రోజుల్లో మనం కురాన్ చదవకుండా సూపర్ మ్యాన్ శక్తి మ్యాన్ అన్నటువంటి తుచ్చమైన సీరియల్ చూసుకుంటూ విశ్వాసాలు పాడు చేసుకుంటున్నాం మనం రెండవ ప్రత్యేకత రెండవ గుణం ఆయన మహా శక్తిశాలి అన్నటువంటి విషయం అల్లా తన తెలిపారు మూడవ గుణం ఆయనది ఆయనకు ఒక గొప్ప ఉన్నత స్థానం ఉంది అక్కడ ఆకాశాల్లో ఆయన మాట వినబడుతుంది అంటే అల్లాహ ఆయనకు ఏదైనా ఆదేశం ఇస్తాడు ఆయన సర్వ దేవదూతలకు ఆ విషయాన్ని తెలుపుతాడు దైవదూతలందరూ కూడా ఆయన మాటను నమ్ముతారు విధేత పాటిస్తారు అల్లాహుతాల తెలిపారు ఎంతో నిజాయితీ పరుడు ఎంతో అమానతు గల వారు ఈ ఖురాన్ ద్వారా ఇన్ని ఘనతలు లభించాయి ఇంత ప్రాముఖ్యత ఇంత గొప్ప విలువగా ఆయనకు లభించింది ఇంకా ఇప్పుడు మనం కేవలం ఒక దిగురి గల ఇస్లా విన్నాము ఇక రండి కుడాన్ని ఎవరిపై విత్తరించింది ఎవరిపై మొహమ్మదు రసూలు సలల్లా మొహమ్మదు రసలు ఘనత ఏంటి సర్వ ప్రవక్తలకు నాయకులు ఈ సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత మొహమ్మద్ ప్రవక్త కంటే గొప్ప ఘనత గలవారు గొప్ప గౌరవ స్థానం గలవారు ఇంకెవరైనా ఉన్నారా అల్లా తర్వాత మొహమ్మద్ ఒక తప్ప ఇంక ఎవరూ కూడా అంతటి గొప్ప స్థానం వెలవారు లేరు కురాన్ ఆయనపై అవతరించింది అల్లా ఆయన గొప్ప స్థానం ప్రసాదించాడు ఇంకా అవతరించింది షారుమబాన్ రమవాన్ నెలలో అవతరించింది రమబాన్ నెలలో కురాన్ అవతరించిందైతే దానికంటే గొప్ప ఘనత నెల ఇంకేమైనా ఉందా దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఆ నెలకు ఉన్నటువంటి విశిష్టతలు ఇంకా ఏ నెలకు లేవు ఎన్ని విషయాలు తెలుసుకున్నాము మూడు కురాన్ తీసుకొచ్చిన దైవదూత సర్వదూతల నాయకులు కురాన్ అవతరించిన ప్రవక్త సర్వ ప్రవక్తల నాయకులు కురాన్ అవతరించిన నెల సర్వ పన్నెండు నెలల్లో ఎంతో గొప్ప ఘనత విశిష్టత నెల ఇంకా కురాన్ ఏ రాత్రి అవతరించిందో ఏ రాత్రి అని లయలతులు కదలని ఘనమైన రేయి గమనించండి సోదరులారా ఏ రాత్రి తొలిసారిగా కురాన్ అవతరించినదో దానిని లైలతుల్ కదిరి అంటాను అల్లాహుతాల దాని పేరుతో ఒక సూర కురాన్ ఇంకా ఈ లైలతుల కదురు గురించి ఏం చెప్పాడు లైలతుల్ కదిరి హైరు ఎన్ని వెయ్యి నెలల కంటే ఎక్కువ శ్రేష్టమైనది అల్లాహుకర గమనించండి ఇంకా ఏ కాలంలో అవతరించిందో ఆ కాలం గురించి ప్రవర్తన ఈ తర్వాత ఉన్న కాలం ఇంకా ఆ తర్వాత కాలం ప్రవర్తని తర్వాత సహాబాలని తర్వాత తాబే తాబే ఇండ్ల కాలం ఈ విధంగా ఇంకా ఎవరైతే కురాన్ను విశ్వసించారో ఎవరైతే కురాన్ అల్లా యొక్క సత్య గ్రంథమని నమ్ము నమ్ముకున్నారో వారిని ఏం చెప్పారు చెప్పారో కుంతున్న మీరు సర్వ జాతుల్లోకి వెళ్ళ అతి ఉత్తమమైన శ్రేష్ఠులైన జాతులు అని చెప్పారు ఇంకా ఏ భాలో కురాన్ అవతరించిందో ఆ భాష సర్వ భాషల కంటే ఉత్తమమైన భాష మరి ఇంకా ఎవరైతే ఈ కురాన్ చదువుతారో చదివిస్తారో నేర్చుకుంటారో నేర్పుతారో వారి గురించి ప్రభుత్వం ఏం చెప్పారు మీలో అందరికన్నా శ్రేష్ఠులు మీలో అందరికన్నా ఉత్తములు ఎవరయ్యా गमन मिगली दूत सर्व दूत नायकों दर्व प्रवक्ता अवतरीद శ్రేష్ఠమైన నెల ఏ రాత్రి అవతరించిందో అది వెయ్యి నెలల కంటే ఉత్తమమైన రాత్రి ఏ కాలంలో అవతరించిందో ఆ కాలం అన్ని కాలాల కంటే ఉత్తమమైనది ఏ జాతి ఎవరు దీన్ని స్వీకరించారో వారు ఉత్తమమైన జాతిలో చెందినవారు మరి ఏ మనిషి దీన్ని నేర్చుకుంటాడో లేక నేర్పుతాడో చదువుతాడో లేదా చదివిస్తాడో అతను సర్వ మానవుల్లోకి సర్వ ప్రజల్లోకి అతి ఉత్తమముడు అని ప్రవక్త చెప్పినప్పుడు ఇంతకంటే ఇంకా మంచి వాళ్లల్లో మనం కలవకుంటే ఇంకా ఎందులో కలుస్తాము చెప్పే అవసరమా మరి ఇక నుండి కురాన్ అధ్యయనం చేద్దామా కురాన్ క్లాసులో పాల్గొందామా ఇన్షాల్లా రండి కురాన్ క్లాసులలో పాల్గొంటే ఇంకా మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో గమనించండి అల్లా యొక్క దేవల్ల మీకు ఇన్ని ఏసీలు ఇక్కడ పెట్టి ఇన్ని లైట్లు దీనికి వచ్చే కరెంటు బిల్లులు ఖర్చులు అన్ని కూడా ఎవరో భరిస్తున్నారు పుణ్యాత్మలు మనం వచ్చి కూర్చుండి ఇక్కడ నేర్చుకోవాలి అంతే పుస్తకాలకు ఎడబులు ఖర్చు పెట్టే అవసరం లేదు నేర్పించే పంతులకి నేర్పించే టీచర్కి జీతం ఇచ్చే అవసరం లేదు ఇన్ని సౌకర్యాలు అల్లా తల మనకు ప్రసాదించిన తర్వాత ఇక్కడ నుండి కూడా మనం క్లాస్ హాజరు కాకుండా నాకు వీలు లేదు అని వంట చేయడానికి నాకు టైం లేదు అని నాకు ఇలాంటి సాకులు ఎన్నో చెప్పుకుంటూ పొలా నుండి దూరం అవుతూ ఉంటాయి రేపటి రోజు అల్లాం దేవుని గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమిగూడి ఒక చోట కలిసి अल्लाह ग्रंथ खुरा पठिस्ट उ दिन परस्पर चर्चि अंदर मुस्कन वारशा अवतरी ప్రశాంతత అవతరిస్తుంది చుట్టుముడు ఇంకా వారిని గురించి ఆకాశాల్లో అల్లా యొక్క అర్ష్ కు దగ్గరగా ఉన్నటువంటి దైవ దూతల్లో వీరిని పరిచయం చేస్తాడు వీరి గురించి ప్రశంసిస్తూ వీరి గురించి మంచి మాటలు చెప్తాడు ఎన్ని లాభాలు కలుగుతున్నాయి గమనించండి ఒకసారి లెక్కించారా మీరు ఎవరైతే అల్లా యొక్క గృహాల్లో నుండి ఒక గృహంలో గుడి గుడి అల్లాహురా పారాయణం చేస్తారో దాని బోధనను ఒకరి ఒకరు తెలుసుకుంటూ ఉంటారో నజల అలహిము ఒక లాభం ఏమిటి ప్రశాంతత అవతరిస్తుంది నేర్చుకుంటున్నారు వీరి ప్రస్తావన వీరి యొక్క మంచి ప్రస్తావన అల్లాహు తాలా అర్షకు దగ్గరగా ఉన్నటువంటి దైవదూతలతో చేస్తారు నాలుగు లాభాలున్నాయి అంతేకాదు ఇంకా చెప్పారు ఇక్కడ ఎవరైతే చదివిన వారి గురించి ప్రళయ దినాద సిఫారసు చేయు వారిగా హాజరవుతుంది అల్లా మనందరినీ కాపాడుగాక ఈ కామ మరిచిపోయి వచ్చాము పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళేశారు అయ్యో ఎవరైనా తెలిసిన వారు వచ్చి కొంచెం సిఫారసు చేసి మమ్మల్ని బయటికి తీస్తే బాగుండదని కోరుతావా లేదా నిజంగా అందరి కోరిక ఉంటుందా అచ్చా ఈ లోకంలో అల్లాగేవల్ల ఇక్కడ ఈ కామా లేనందుకు తీసుకెళ్లి లోపలిస్తారంటే కొడతారా ఇంత దగ్గర అట్లాంటి లేవు అయినా కాని అక్కడ పరుపు ఉన్నా కానీ అక్కడ ఏసీ ఉన్నా కానీ అక్కడ తింటీ సౌకర్యం ఉన్నా కానీ కొంచెంసేపటి గురించి కూడా ఉండడానికి ఇష్టం ఉంటుందా మన మరి ఆ ప్రళయ దినాద శిక్షలు ఎలా ఉంటాయో గమనించండి లెక్క తీసుకోవడానికి అక్కడ మైదాన మెషర్ లో ఏదైతే నిలబడేది ఉంటుందో అక్కడి ఒకరోజు ఇక్కడి సంవత్సరాల కంటే పొడుగుగా ఉంటుంది అక్కడ కురాన్ ఒకవేళ మనకు సిఫారి చేసి అక్కడి ఆ పొడుగు అంతటి దీర్ఘ సమయం క్షణాల్లో గడిచిపోతే ఇంత బాగుంటుంది బాగుంటుందా లేదా బాగుంటుంది అని అంటే సరిపోదు దాని గురించి చేయవలసిన ప్రయత్నం చేయాలి అంటే ఏంటి కురాన్ చదవాలి చదవ రాకుంటే నేర్చుకోవడానికి క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనాలి إنك منو حديث عندي نواس بن سمعان روية الله تعالى الليك انشارو روصة صلى الله عليه وسلم چطغاء اينا بالنار يؤتى يوم القيامة بالقرآن پرلے دنانا قرآن نو تيس كراؤنام درغتن دي و أهله قرآن چدد نوارني قرآن براكارم آخرين جنوارني هؤلاء تيس كراؤنام درغتن دي اللذين كانوا يعملون بهي في الدنيا يولئت قرآن براكارم إحلو كم لو తమ జీవితం గడిపేవారు వారిని కూడా అంటే ఆచరించేవారు అప్పుడు సూరతుల్ బకరా మరియు సూరాలు అందరికన్నా ఉంటాయి मरेव वीट पठित अल्लास्तू अटे भाग्यु इंका सोदर लाई खुरा ग्रंथम दी पठिस्ट उ इंकोन हदीसाई हदीस లాతజాలు బుయూ తకుంబ కావిర్ మీరు మీ ఇండ్లను మీ గృహాలను సమాధులుగా చేయకండి సమాధులుగా చేసుకోకండి ఏంటి భావం ఏంటి భావం లాత జాలు బుయూ తకుంబ కావిర్ మీరు మీ ఇండ్లను సమాధులుగా చేయకండి إن الشيطان ينفر بل البيت اللذي, اللذي تُقرأو فيه سورة البقرة يه انتلو سورة بقرة تلاوت بارائنم زرغت تندو آئي انتنو انت شيطان باري بوتادو أكدا انت لينو یہ حدیث دارا وقت وشبرة كيف يلسط تندو سمادل ود گوريل ود قرچ وندو قرآن بارائنم شايفت شايف చేయచ్చా చేయరాదు ఖురాన్ యొక్క పారాయణం గోరీల వద్ద సమాధుల వద్ద చేయరాదు ఇది తప్పు పాపం దీని గురించి మనకు ప్రవక్త ఆదేశించలేదు అందుగురించి ఏమిటన్నారు మీ ఇళ్ళను కూడా మీరు సమాధుల మాదిరిగా చేయకండి మీ ఇళ్లలో ఏం చేయండి కురాన్ చదువుతూ ఉండండి మరి ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పూర్తి చేస్తున్నావా ప్రతి ఒక్కరు మనం మన గురించి లేదు నా రూమ్ లో ఒక కాఫీని కూడా ఉన్నాడు నేను ఎట్లా చదవాలి అని కొందరు అంటూ ఉంటారు ఇట్లా కూడా జరుగుతుంది కదా ఇప్పుడు అతను ఉండేదింటే మీకు అభ్యంతరం ఏమిటి ఒకవేళ మీ భాష తెలిసిన ఒక అవిశ్వాసం ఉండేది ఉంటే నీవు రోజు కురాన్ చదువుతూ దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ఒకవేళ చెప్పేది ఉంటే అతను నీ మాదిరిగా ధర్మపై వచ్చే అవకాశం ఇంకా ఉంటుంది ఈ రోజుల్లో మన ముస్లిం సమాజాల్లో ఎన్నో ఇళ్లల్లో మా మావారి మా వారి ఆరోగ్యం బాగలేదు మా ఆవిడ బాగలేదు ఏదో గిన్నెలు లేక ఏదో శతాన్ పట్టినట్టుంది ఈ విధంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాహ్ మరియు ప్రవక్త మహంశులం తెలిపిన చికిత్స వారు తెలిపిన పద్ధతిని అవలంబించకుండా ఏం చేస్తారు ఇంకింత సమాజాల ఇంకా ఉన్న కొంత కూడా కోల్పోతారు అలా కాకుండా ప్రవక్తం నేర్పిన పద్ధతిని అమలపించాలి ఏం చేయాలి ఖురాన్ చదవాలి మన ఇళ్లలో ఎప్పుడైతే మనం మన ఇళ్లలో కురాన్ చదువుతూ ఉంటామో అప్పుడు శైతాన్ పారిపోతూ ఉంది మళ్ళీ శైతాన్ పిలిపించే పనులు కూడా చేసుకుంటూ ఉండాలా గమనించండి ఇంకా మహాప్రవక్త మహానీ మొహమ్మద్ సల్లాసలు చెప్పారు ఎవరైతే పడుకునే ముందు తమ ఇంట్లో తమ పడకపై పడుకునే ముందు ఆయన కురిసి తిరుగుతారో అల్లాహ వైపు నుండి ఒక పర్యవేక్షకుడు ఒక కాపలాదారుడు అతని వెంట ఉంటాడు శైతాన్ దగ్గరికి రాడు గమనించండి మనం తెలివితో ఉన్నప్పుడు ఏదైనా శత్రువు వస్తున్నాడు ఎవరైనా మన ఇంట్లో తొంగి చూస్తున్నాడు ఎవరైనా మన ఇంట్లో ఇంకా ఏదరా చేయడానికి వస్తున్నాడు అంటే మనం నిద్రపోనప్పుడు తెలివితే ఉన్నప్పుడు స్వయంగా అల్లా యొక్క అల్లా ఇచ్చిన శక్తితో మనం అతన్ని పోరాడగలుగుతాము అతన్ని ఆపగలుగుతాము కానీ పడుకున్న తర్వాత ఏమైపోతాము శమ అప్పుడు ఎవరు మనల్ని కాపాడేవాడు కానీ పడుకునే ముందు ఆపితులు కుర్చీ పడుకుంటే రాత్రంతా అల్లా వైపు నుండి ఒక వాష్మెన్ రాడు అని చెప్పారు గమనించండి అందుగురించి సోదరలారా కురాన్ చదవడం ద్వారా ఇహ లోకంలో కూడా మనకు ఎన్నో లాభాలున్నాయి ప్రవర్తన शिक्षू वन पीड़े शिक्षा प्रयत्न चेस्थ मन खुरा तिलवत वर्त न ఇంకా వేరే సత్కార్యాల వల్ల సమాధి శిక్ష అనేది కూడా జరగకుండా ఉంటుంది ఇక ఎప్పుడైతే మనం పరలోకంలో లెక్క తీర్పు గురించి ఎలా వద్ద హాజరవుతాము అక్కడ కూడా మనకు సిఫారసు చేస్తుంది ఇంకా స్వర్గంలో ఎప్పుడైతే పోతాము స్వర్గంలో కూడా చివరి స్థానంలో కాకుండా ఈ ఖురాన్ కారణంగా అల్లాహ తాలా మన స్థానాన్ని పెంచుతూ పోతాడు హీస్ లో చెప్పారు కురాన్ చదివేవారు కురాన్ ప్రకారం ఆచరించేవారు వారితో చెప్పబడుతుంది ఇక్కడ నువ్వు చదువుతూ ఉండు వర్తయి అంతస్తులు ఎక్కుతూ ఉండు అల్లాహు వరత్ అల్లాహు ఇలాంటి సద్భాగ్యం అందరికీ ప్రసాదించు ఇక్కడ నువ్వు కురాన్ చదువుతూ ఉండు వర్తై నీవు స్థానాలు అధిగమిస్తూ ఉండు ఎక్కుతూ ఉండు వరత్తి కనాకుంత తురత్తి దునియా నీవు ఇహ లోకంలో ఎలాగైతే కురాన్ పఠిస్తూ ఉండేవాడిలో గమనించండి కథ కొంత తురత్తినిపి దునియా ఇక ఎవరైతే కురాని ఇక్కడ పఠిస్తలేరు వారికి అవకాశం లభిస్తుందా చూడండి ఈ లోకంలో చిన్న గుడిసే ఉంటే చాలలే దాంట్లో నిన్ను బతుకుతానంటారా లేదు ఒక మంచి స్లాబ్ కావాలి ఇంకా ఆరోగ్యం ఉంది మంచి డ్యూటీ ఉంది జాబ్ ఉంది అయితే ఇంకా మన కోరికలు ఉంటాయి అరే ఒక స్లాబ్ ఏమవుతుంది రేపటి రోజు పిల్లల పెళ్లిళ్ళయితాయి కోడళ్ళు వస్తారు అల్లుళ్ళు వస్తారు బంధువులు వస్తారు ఇంకో కావాలి కోరుకుంటావా లేదా ఈ అలోకంలో ఇలాంటి కోరికలు ఉంటాయి దాని ప్రకారం మనం సంపాదన గురించి పాటుపడుతూ మరి పరలోకం గురించి ఎందుకు ఇలా ఆలోచించవు సోదరులారా ఇక్కడి జీవితం ఇళ్ళ కాలము శాశ్వతమైనదా కాదు పరలోక జీవితం సాక్షతమైనది గమనించండి ఏమంటున్నాడు నీవు ఎలాగైతే ఈహలోకంలో ఒక రాను పఠిస్తూ ఉండేవాడివో ఇప్పుడు కూడా పఠిస్తూ ఉండు సైన్ మంజుల ఎక్కడ పఠనం ఆపుతావో ఆ చివరి వాక్యం దగ్గరే నీ అంతస్తు ఉంటుంది ఈ విధంగా సోదరులారా చెప్పుకుంటూ పోతే ఎన్నో హతీసులున్నారు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయుతుల ఆయుతులున్నాయి కాని గుటం నేర్చుకునే వారికి ఒక చిన్న సరిగ కూడా సరిపోతుంది అవునా లేదా ఒక వ్యక్తికి మనం ఒకసారి ఏం చేస్తాము ఇట్లాంటి సరిగ్ చేస్తాము అంటే నాకు నేను చక్కగా ఇదే దారి నుండి పోవాలి అతను అర్థం చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు ఇక ఎవరైతే చక్కని దారి మీద నడవ నలుచుకోలేదో అతని ముందు నువ్వు ఎంత చెప్పినా ఏముంటుంది చోట సంకూదినట్టు అనే ఒక చూడండి కాని ఇన్ని విషయాలు చెప్పడానికి కారణమేంటి మనకు ఎన్ని ఘనతలు తెలిసి ఉంటాయో ఎన్ని లాభాలు తెలిసి ఉంటాయో అంతే మన కోరిక దీని వైపునకు పెరుగుతుంది అన్నటువంటి సదుద్దేశంతో భావనతో ఈ విషయాన్ని నేను మీ ముందు తెలుపుతున్నాను కానీ రాండి కేవలం తీపి తీపి మాటలు నాలుగు చెప్పేసి వెళ్ళిపోతే బాగుండదు కొన్ని కొన్ని సందర్భాల్లో శైతానం వాడు కొన్ని సందర్భాలు కాదు శైతానం అనేది ఎల్ల మన వెంట ఉంది కురాన్ దగ్గర రాని రానివ్వడం లేదు కదా మరి కురాన్ లేని మన ఈ హృదయం కురాన్ లేని మన ఈ బుర్రా ఇలాంటిది ఒకసారి ఈ హదీస్ అలా మీరు తెలుసుకోండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఇన్నల్లాజీ లయిస ఫి జోబిహి షయిఉన్ మినల్ ఖురాన్ కల్ బైతుల్ ఖరీబ్ యీ మాత్రం ఖురాన్ పరిజ్ఞానం లేని హృదయం పాడబడిన ఇంటితో సమానం ఒక ఇల్లుంది కరి మొత్తం చీచ్పోయింది పాడైంది అ తోడిన దాని దగ్గర కూడా போய் చూసి ప్రయత్నం చేస్తాడా ఓ వద్దు ఎవరు లేని ఇళ్లలో గుడ్లగూపలు ఉంటాయి అన్నట్టుగా వాళ్ళ దగ్గర చాలా ఎవరు లేని ఇళ్ళల్లో శైతాలను ఉంటాయి దగ్గర కూడా పోకూడదు అన్నటువంటి మన దగ్గర చాలా ఫేమస్ అయి ఉంది ఎవరి హృదయంలో కురాన్ ఉండదు వారి సామత కూడా ఎలాంటిది కుళ్ళిపోయినా పాడైపోయినా చీకిపోయినా ఏమాత్రం ఉండడానికి యోగ్యం లేనటువంటి ఇల్లు మాదిరిగా పాటుపడాలోద్భాగ్యం అందరికి ప్రసాదించుకు